శ్రై గృహ या yeah. ఋషిభ్యో మహాభ్యో నమోరుప్యర్వప్లవర ప్రజన ప్రత్యగ బ్రహ్మైవాహమస్ అహం పదా సశివసరంభా యా శరస్మార్య పర్య వందే స్వరు నిజ గురు పరమగురు పరష్ఠి గురు సద్గురు పరబ్రహ్మణే నమ హరిద్యో నమే తులకని యుక్తిగా ఒక్కటి తెలిపెద విను సంధ్య పలుకున కలిగిన అర్థం పలుకును విడనాడి నిల్వబడుతో టించేది రెండుగా ఒక పలుకే అయినాది తెలియులా తెలివి దేహములయ్యే తెలివితను బాసి తెలివి స్థిరముగా నిల్వబడు చోటి రెండుగా ఒక్క పలుకే అయినాది చులకని యుక్తిగా ఒక్కటి తెలిపెద విను సంధియము తీరును దీనను గలిగిన అర్థము పలుకును విడనాడి నిల్వబడు చోటు ఇంకేది రెండుగా ఒక పలుకే అయినాది తెలివి తెలివి మీలాగున తెలివి దేహములయ్యే తెలివే తనువును వాసి తెలివి స్థిరముగా నిల్వబడుచోటింకేది రెండుగా ఒక పలుకే అయినాయి వాసు ఒక సులభమైనటువంటి ఉపమానాన్ని స్వీకరిస్తున్నాను ఈ ఉపమానం ద్వారా సందేహం తీరిపోయేటట్లుగా నిర్ణయం అయిపోతుంది అని ఉపనిషత్తులు బోధించినటువంటి ఒక సూత్రాన్ని స్వీకరించారు ఏమిటంటే అది వాగర్ధవి వాగర్థ ప్రతిపత్ ఇదే ఉపమానాన్ని యథాతథంగా స్వీకరించారు వాకు అర్థము ఈ రెండు ఒకదానిని విడిచి ఒకటి ఎలా ఉండవు శివుడు శక్తి ఈశ్వరుడు పార్వతి विचि वाला जगत् जगजनिदा ने विचि वाला अला जगत पिता अला, अला, अला जीवड़ ब्रह्म అలా ఆత్మ పరమాత్మ ఇవి రెండు రెండుగా కలిసి ఉన్న జంటలు అనమాట వాగార్థములు జగత్పిత జగజ్జనని శివుడు శక్తి అలాగే జీవుడు బ్రహ్మ అలాగే ఆత్మ పరమాత్మ ఇవి ఒకటొకటి కలిసి ఉన్నాయన్నమాట ఇవి వేరు వేరుగా ఉన్నాయని చెప్పటం ఎరుక గట్టిపడే పద్ధతి అంటే అధ్యారోప పద్ధతి అపవాద పద్ధతి కాదండి రాతమల్ల అపవాదం చేస్తారు నిర్ణయం అయినాక అపవాదం చేస్తారు అసలు నిర్ణయమే కాకుండా అపవాదం చేసే ప్రయోజనమే ఉంది తెలుసుకోకుండా జంతువు సమానంగా జీవిస్తూ వాడికి నువ్వు దేవుడివే కాదురా బాబు నువ్వు బ్రహ్మమే కాదురా బాబు అని అనుకోండి అప్పుడు వాడు తినరాని వేళ తినచు చేయరాని పనులు ఇలా చేయచు తాము అచలమంటూ పొంగిపోరు పొందరు అటువంటి వారిని చూసి అచలమన్నా కొందరు అతికోపగింతురు వాళ్ళకెంత చిక్కు వీళ్ళకి అంతే చిక్కు కాబట్టి ఈ రకమైనటువంటి విపరీత ధోరణులు పనికిరావు అనమాట సర్వభ్రాంతిరహితం అయ్యే పద్ధతి ఎప్పుడు కూడా తెలిసి నిర్ణయమై నిరూపించబడి నిరసించబడి సమర్థవంతముగా నిరసించబడి సామర్థ్యముగా మారిన తర్వాత సంయమనం చేయబడ అసలు సామర్థ్యమే ఏర్పడకుండా సంయమనం ఎలా చేస్తారు ఇది ఎట్లాంటిదంటే సంవత్సరం పిల్లవాడిని ముక్కు మూసుకుని తపస్సు చేయమన్నా ప్రాణాయామం చేయమన్నట్టు అంటే ఇంక ప్రాణశక్తి యొక్క వివరమే తెలీదు ఇప్పుడు ప్రాణాన్ని ఎట్లా ప్రాణాయామం చేస్తాడు సంవత్సరంలోకి ఉన్న పిల్లవాడు ఇది అసాధ్యం కదా అట్లాగే అసలు శరీరం అంటే ఏమిటి పంచకోశాలంటే ఏమిటి గుణత్రయం అంటే ఏమిటి దేహత్రయం అంటే ఏమిటి శరీరత్రయం అంటే ఏమిటి వాసనాత్రయం అంటే ఏమిటి తాపత్రయం అంటే ఏమిటి గుణత్రయం అంటే ఏమిటి అవస్థాత్రయం అంటే ఏమిటి ఇలాగ ఇవన్నింటినీ తెలియాలి మొట్టమొనం తెలిసిన తర్వాత నిజ జీవితంలో వాటికి సాక్షిగా ఉండి జీవించి నా అనుభవ అయిన తర్వాత అది సామర్థ్యంగా మారాలి మారి వ్యాపక స్థితిని పొంది తనను ఆశ్రయించినటువంటి వాళ్ళందరి మీద ప్రభావితమై ఆగామి కర్మని ముందు రద్దు చేసుకోవాలి ప్రారంభ కర్మను అనుభవించి రద్దు చేసుకోవాలి సంచితాన్ని తత్వజ్ఞానంతో రద్దు చేసుకోవాలి ఇలా కర్మబంధాన్ని అతిక్రమించి అధిగమించినటువంటి స్థితిలో నిలకడ చెందినటువంటి తురీయనిష్ఠుడి ఈ తురీయనిష్ఠుడికి ఇప్పుడు ఈ సంగతి చెప్తున్నారు ఏమిట వాగర్థా వివ సంప్రత పలుకునగలిగిన అర్థం పలుకును విడనాడి నిల్వదు నమస్కారం అండి గురువు గారు అన్నారు నమస్కారం అండి గురువుగారు అనగానే గురువు శిష్యుడు అన్న అర్థాన్ని స్ఫురింపజేసింది కదా అది మరి ఇప్పుడు ద్వంద్వమా వాక్ ఆ వాక్కు యొక్క అర్థము అది స్ఫురింపజేస్తోంది మరి వాక్కును విడచి అర్థం ఉందా ఇప్పుడు అర్థాన్ని విడిచి వాక్కు ఉందా అంటే నీ లోపల భావస్ఫురణ కలగకపోతే వైఖరి వాక్కుగా వ్యక్తం కావడం కాబట్టి లోపలున్న భావన బయట మాట్లాడుతున్న మాట చాలామంది ఏమంటారంటే మేము లోపల చాలా పరిశుద్ధంగా ఉన్నామండి వెరీ క్లీన్ అండి నిర్మలం అండి మేము కానీ బయట మాట మాత్రం మేము నెత్తి మీద కొబ్బరికాయ కుట్టినట్టు మాట్లాడతామండి హితంగా మితంగా మాట్లాడడం రాదండి మాకు మేము చాలా పర్ఫెక్ట్ అండి మేము చాలా నిజాయితీ పొరలమండి అదేమిటి మాట కఠినం మనసు వెన్న అంటూ ఉంటారు శుద్ధ తప్పు అనమాట అజ్ఞానం విద్య మాట కఠినము మనసు వెన్న ఉండదు అలాగా ప్రకృతి ధర్మానికి వ్యతిరేకం నటిస్తున్నాడు కొంతమందికి అది కూడా జత కాబట్టి సత్యం బృయ ప్రియం బృయ సత్యం అియం నా బృయ సత్యాన్ని ప్రియంగానే చెప్పాలి ప్రియమని అసత్యం చెప్పకూడదు అని సత్యం అని అప్రియంగా చెప్పవచ్చు చూడండి మాట్లాడడం మీద స్పష్టమైనటువంటి నియమాలను ఏర్పరచు కానీ వాక్ సంయమనమే మొదటి సంయమన ఆకాశంలో ఎగిరిపోతూ నేను నేల మీద అది సరైన పద్ధతి కాదు కదా సాధకులు కానివారు ఆవేశం వస్తేనే మాట్లాడగలుగుతారు కర్మ చేత ప్రేరేపించబడితేనే మాట్లాడగలుగుతారు గుణత్రయములు ఆవేశిస్తేనే మాట్లాడగలుగుతారు అవి కూడా నెత్తి మీద ఎక్కి నాట్యం చేస్తే ఎట్లా మాట్లాడతారో అట్లా మాట్లాడతారు పైగా ఏమంటారంటే అలా మాట్లాడకూడదు పని ఏ పని కోసం పుట్టాడు ఏ పని కోసం పోతున్నాడు అర్థరహితం లక్ష్యం లేదు అందుకని పెద్దలు ఏం చేశారంటే ఈ మొత్తం వ్యవహారాన్ని ఎందుకనంటే వైఖరి వాక్ అంతా పిండాండ వ్యవహారం నాద వ్యవహారం అంతా బ్రహ్మాండ వ్యవహారం రిజనెన్స్ అనేటటువంటి స్థాయిలో నాదం అనే స్థితిలో జరుగుతున్నదేమో బ్రహ్మాండ వ్యవహారం వాక్ అన్న స్థితిలో జరుగుతున్నదంతానేమో పిండా వ్యవహారం ఇంకో కూడా భగవంతుడు భావగంభీరుడు బాహ్య గంభీరుడు కాదు ఆయన తన మునికిని తనే నిరూపించుకోవటం లేని మానవులు తమ అన్నం తాము వండుకోవడానికి తమ భోజనం తాము చేయడానికి తమ పొట్ట తాము పోసుకోవడానికి కుక్షింభరత్వం అంటాం అనమాట దీన్ని ఈ పుక్షింభరత్వానికే ఈ కర్తవ్యమే విపరీత కర్తవ్యంగా భావిస్తాడు దేశోద్ధరణ కార్యక్రమంగా భావిస్తాయి ఇంకా ఏమిటంటే సమానత్వం అనేటటువంటి అంశం దగ్గర కర్తవ్యతా విముఖత కూడా వచ్చి చేరిపోయింది కాబట్టి నువ్వు ఎక్కువ నేను ఎక్కువ అని పోల్చి చూసుకునే భేద బుద్ధి బలపడిపోయి ఎక్కువ తక్కువలతో తెలియదేమీ లేదు కర్మ సుకౌశలం కర్మకు సాక్షిగా ఉండి కర్తృత్వ భావనతో దైవీకర్తవ్యంగా భావించి చేయమన్నారు ఏ పనైనా సరే ఆఖరికి శ్వాసించడమైనా సరే ఆఖరికి శ్వాస విడవడమైనా సరే ఆఖరి శ్వాస విడవడమైనా సరే దైవీ కర్తవ్యంగా భావించి చేసినటువంటి నిష్కామకర్మ ఏదైతే ఉంటుందో అది నీ ముక్తికి మోక్షానికి పనికొస్తుంది కాబట్టి పలుకును విడచి అర్థం ఉండే అవకాశం లేదు అర్థాన్ని విడిచి పలుకు ఉండే అవకాశం అర్థం అంటే భావన పలుకునగలిగిన అర్థం పలుకును విడనాడి నిల్వబడు చోటింకేది అంటే చాలామంది ఏమంటుంటారంటే నన్ను మీరు అర్థం చేసుకోవట్లేదని ప్రతివాడు కూడా ఎదుటి వాడి నన్ను మీరు అర్థం చేసుకోవడం లేదన్న ప్రతివాడికి ఉన్న పెద్ద చిక్కు ఏంటంటే ఎదుటివాడిని నువ్వు అర్థం చేసుకోవట్లేదని చెప్పడం అర్థం చేసుకోవాలి అంటే మనసుకు సాక్షిగా ఉండాలి గుణాలకు సాక్షిగా ఉండాలి అప్పుడు మాత్రమే అనన్య భావన నిలబడతాం కళ్ళెదురుకుండా కనబడే మానవులతోటే మనం అలా ఉండలేకపోతే కనపడని దేవుడిని వెతికే పనిలో ఎలా విజయాన్ని సాధిస్తారు కాబట్టి ఎప్పటికైనా ఈ నామరూపాత్మకమైన ద్వంద్వాత్మకమైనటువంటి ప్రకృతిని తప్పక అధిగమించారు మానవులన్న వాళ్ళే సాధకులవుతారు సాధనల యొక్క పరమగమ్యమంతా ఈ ద్వంద్వాలని దాటించడమే అందుకని ఇక్కడ ఒక ద్వంద్వ సేకరించారు పలుకున కలిగిన అర్థము వాగర్ధవి పలుకును విడనాడి నిల్వచోపి నిల్వబడుచోది వాగర్ధ ప్రతిబద్ధే రెండుగా ఒక్క పలుకే అయినాది నాదమను శబ్దమను నిశ్శబ్దమును అన్నీ ఒక రూపాలే అని ఒక లక్షణమే వేరు వేరుగా లేవు ప్రకాశమను చీకటను రెండు కలిసిందను బిందువను అన్ని ఒకటే తెలియను తెలివి దేహము లయ్యే సింపుల్గా చెప్పేశానికి ఎనభై నాలుగు లక్షల దేవరాశులు ఎక్కడి నుంచి పుట్టేయి అన్నారు मध्यवन्म कारणमेंटे तेवे जन्मक्रज्ञ चैतन्यू आत्मा नैन ज्ञा ज्ञात अभी जन्मक మరి జన్మకు కారణాన్ని తెలుసుకోలేకపోతే అంటే నీవు శరీరం పుట్టడానికి కారణమైన జ్ఞాతను తెలుసుకోలేకపోతే రేపొద్దున శరీరం పోతే ఈ జ్ఞాతేగా అప్పుడు కూడా ఉండేది అప్పుడు తెలుసుకోలేదు కాబట్టి శరీరం ఉండగానే మానవులందరూ తప్పక తెలుసుకోగలిగినటువంటి విశేషమైనటువంటి జ్ఞానం జ్ఞాతకు సంబంధించిన జ్ఞానం సాక్షికి సంబంధించిన జ్ఞానం ఈ జ్ఞాత స్థితి వరకు వస్తే కానీ ఆ బ్రహ్మాండానికి సంబంధించిన ఆత్మవిచారణ తత్వ విచారణ చేయలేదు అందుకోసం అని అది బోధించబడుతుంది నిజానికి మాట్లాడేది బోధించినంత మాత్రాన పెండాండ స్థితి స్థితికి మారిపోయడానికి కాదు అది మూడవ స్థలకి సాక్షిగా ఉండే తురియస్థితి వస్తేనే నిర్వాణ స్థితి దాడిన వాళ్లకు మాత్రమే ఆ బ్రహ్మాండం యొక్క తత్వదర్శనం చిత్వదర్శనం స్వాత్మదర్శనం ఈశ దర్శనం కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే తెలియ ఇలా తెలుసుకోవాలయ్యా తత్వాన్ని ఇలా తెలుసుకోవాలి ఐదు ఐదులు ఇరవై తెలియాలి వ్యవహారం తెలియాలి దేనికి దేంతో కలిసి పనిచేస్తుందో తెలియాలి ఏది ఆధారంగా పనిచేస్తుందో తెలియాలి ఏది ఆధేయంగా ఉందో తెలియాలి ఏది బింబ ప్రతిబింబ న్యాయంగా ఉందో తెలియాలి నిరసించ అలా నిరసించబడి నిరూపించబడితే నిశ్శేషముగా నిరావరణముగా నిరవయవముగా నిర్గుణముగా నిర్లేపముగా నిరంజనముగా నిరీహముగా రెండ బ్రహ్మాండములు రెండు సున్నా శూన్య సర్వములు రెండు సున్నా తెలివే తనుగాసి తెలివి స్థిరముగా నిల్వబడు చోటిం ఈ మధ్య విజ్ఞాన శాస్త్రవేత్తలు కూడా ఈ ప్రతిపాదన చేశారు ఇదే ప్రతిపాదన సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే ఉపనిషత్తుల్లో కూడా చెప్పకూడదు అసలు మెదడు అనేటటువంటి ఆర్గాన్ అవయవం నీ మనసుకి నీ బుద్ధికి నీ చిత్తానికి నీ అహంకారానికి అంతఃకరణ చతుష్టయానికి ఆధారభూతమై ఉన్నటువంటి అవయవం మెదడు ఒక్కసారి మెదడు చనిపోతే ఇవి ఏవీ నిలబడే అవకాశం లేదు ఇవేవి నిలబడే అవకాశం లేనప్పుడు వీడు మళ్ళీ ఈ శుభారావు మళ్ళీ ఇంకో జన్మ ఎత్తే అవకాశం లేదు ఎప్పటికప్పుడు కొత్త శుబ్బారావే అని విజ్ఞానం చెప్పింది విజ్ఞాన శాస్త్రవేత్తలు ఈ మెదడుని ఆధారంగా చేసుకుని చెప్పారు వాళ్ళ వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే ఈ మెదడనే అవయవం చలనశీలమై చైతన్యవంతమై న్యూరాన్లన్నీ పనిచేస్తూ ఉన్నంతసేపే అంతఃకరణ చదుష్టయం ఒకసారి ఇవి గనక చైతన్యరహిత స్థితికి చేరిపోతే పునశ్చైతన్యం అవయ్యేటటువంటి దశని కోల్పోతే వాడికి ఇక మృత్యువే ఆ మృత్యు కాలంలో ఈ ఇక్కడ ఉన్నటువంటి వాడు మరో దగ్గరికి వెళ్ళటం మరో శరీరాన్ని ధరించడం ఇవన్నీ ఏమీ అంత ఒట్టిది అని నాస్తిక సమాజం గేల్చింది వేదం చెప్పింది ఇప్పుడు ఉపనిషత్తులు ఏం చెప్పినాయి భగవద్గీత ఏం చెప్పింది ఎవరైనా ఎవడి ఆధారంగా మెదడు ఏర్పడిందో వాడు జీవుడు మెదడు ఏర్పడ్డాక పిల్లాడు పుట్టిన తర్వాత వాడు పెరిగిన తర్వాత వాడి బుర్రలో ఏర్పడుతున్నటువంటి విషయాలన్నిటి గురించి మాట్లాడుతున్నాం మేము ఇప్పుడు మాట్లాడటల్లా కంచీకరణ సాంఖ్యదర్శనం ఏం చెప్పిందయ్యా అంటే నాయన ఎవడి వలన దేహం తయారైదు దేహం అనేసడం ఈ దేహం ఆ దేహం అన్న అదిలో స్థూలదేహం పెట్టుకో సూక్ష్మదేహం పెట్టుకో కారణదేహం పెట్టుకో మహాకారణ దేహం పెట్టుకో ఈశ్వరతనువులుగా చెప్పుకో జీవతనువులుగా చెప్పుకో ఎట్లా చెప్పుకున్నా సరే అన్ని తనువులే అన్ని దేహములే అవి ఏర్పడటానికి కారణభూతమైనది ఏదో దానికి తెలివని పేరు ప్రజ్ఞ అని చైతన్యమని పేరు ఆత్మ పేరు నేనని పేరు అదేం చే ఉంటుందంటే సూర్యుడు ప్రకాశించడం అనే ధర్మాన్ని ఎట్లా కలిగి ఉన్నాడో ఈ జ్ఞాత ఆ కూటస్థుడు కానీ ప్రకాశించడం అనే ధర్మాన్ని కలిగి ఉన్నాడు ఆ ప్రకాశం చేత మిగిలిన ఇరవై నాలుగు చలనశీలములై వ్యవహారశీలములై కర్మ చేసినట్లు తోచబడి ఫలితములు అనుభవించబడినట్లు తోచబడుతున్నవి యథార్థమునకు ఇవేవి సత్యం కాదు ఇవన్నీ మీడియా ఇది సాంఖ్యదర్శనం యొక్క ప్రమాణం సరే ఇలా ఒక్కొక్క దానిని విడిచిపెడుతూ నీతి నీతి మహావాక్యంతో తరించడం తారకం ఇక అమనస్కం త్వంసి మహావాక్య నిర్ణయం మేరకు అది నేనైతేని అది నీవై తిపోని త్వం అంటే నీవు తత్ అంటే అది నీవు అది అని గురువుగారు శిష్యుడికి చెప్పాడు శిష్యుడు అయమాత్మా బ్రహ్మనే నిర్ణయం చెప్పాడు నేను నేనైనా నేను ఇలా చెప్పబడిన నేను సర్వకారణమీశ్వరం ంతరాళ విహారకం చంద్రికాంతరఖేనం విజశుద్ధ సంయోచరం చంద్రికాంతరఖేలమట ఆయనకి తెలుసు ఇదంతా ఈ మెదడులో ఉన్న కోట్లాది న్యూరాన్ల మధ్యలో జరుగుతున్నటువంటి ఆ విజుదష్టాంత ప్రకాశ ప్రసరణం ఏదైతే ఉందో అదంతా చంద్రికాంతర కేరళం క్రమేపి పాడ్యమి నుంచి పౌర్ణమి దాకా వికసిస్తుంది క్రమేపి పౌర్ణమి నుంచి అమావాస్య వరకు క్షీణిస్తుంది ఇది చంద్రికాంతర కేరళం అలాగే మెలకు నుంచి నిద్రలో దాకా ఇలా వృద్ధిక్షయాలను పొందుతూ ఉన్నది ఇది ఒక రోజులోనే అక్కడ చూస్తే బ్రహ్మాండంలోనేమో పదిహేను రోజుల మీద జరిగినట్టుగా ఉంది కానీ మైక్రో లెవెల్లో సూక్ష్మ స్థాయిలో నీ బద్ద మనోబుద్ధి చెత్త అహంకారాలు హృదయ స్థానంలోకి చేరిపోతున్నాయి అక్కడి నుంచే వస్తున్నాయి అక్కడికే చేరిపోతున్నాయి ఒక రోజులోనే కాబట్టి ఇదంత చంద్రికా అంతరఖేద ఇలా చూసిన వాడికి నిజశ సంయమి గోచం ఇప్పుడు ఆత్మస ఆత్మను సంయమించాడు అంతరాత్మని పరమాత్మ యొక్క అంశగా భావించాడు ఆ దృష్టితో దీన్ని చూసాడు కుటస్థ స్థితి నుంచి పిండ బ్రహ్మాండ సమన్వయంతో చూసాడు సమనస్కస్థితి నుంచి చూసాడు శాంతంగా గగన సదృశంగా ఉండి ఇప్పుడు ఏమైంది తెలివే తనుభాసి తెలివి స్థిరముగా నిల్వబడు చోటింకేది మనమే చూస్తున్నాం కదా గాఢ సుశుక్తి ఎందు ఈ శరీరం మీద తెలివి ఉందా లేదు ఇంద్రియాల మీద తెలివిందా లేదు కర్మేంద్రియాలు లేవు జ్ఞానేంద్రియాలు లేవు ఏమి ఒక ఇన్వాలంటరీ బ్రెయిన్ ఒకటే పనిచేస్తుంది బ్రహ్మరంధ్రస్థానంలో ఉన్నటువంటి ఇన్వాలంటరీ బ్రెయిన్ అనియంత్రిత చర్యలు మాత్రమే పనిచేస్తుంది నియంత్రితములన్నీ జారిపోయినాయి ఇది ఎలా జారిపోయిందో మృత్యు కాలంలో ఆ అనియంత్రిత వ్యవస్థ కూడా జారిపోతుంది తెలివి అక్కడ పనిచేస్తుంది కదా అక్కడ కూడా జారిపోతుంది జారిపోయి ఈ తెలివి అప్పటి వరకు పడినటువంటి మూట కట్టుకొని వెళ్ళిపోతుంది ఇంకో శరీరం మళ్ళీ ఇంకో దేహాన్ని నిర్మిస్తుంది మళ్ళీ ఇంకో మెదడు నిర్మిస్తుంది ఇంకో తల్లిదండ్రులు ఇదే పని ఇట్టా పోయేవాడెవడో వాడు జీవుడు అట్టా పోకుండా ఉండాలంటే ఈ తెలివే బ్రహ్మవు అనేటటువంటి స్థాయికి దీన్ని వ్యాపనం చెందించాలి ఆ సాక్షిత్వస్థితిలో ఉండాలి ఉన్నదంతా బ్రహ్మమే అనే దృష్టితో జీవించాలి తాను తానుగా ఉండాలి భేద బుద్ధి నిరసించబడాలి అలా నిలకడ చెందినటువంటి వాడికి మరలా జీవతను సముచ్చయంతో అవసరం లేదు కాబట్టి కర్తవ్యం లేదు కాబట్టి బ్రహ్మరంధ్రస్థానంలో ఉన్మని మనోన్మని అవస్థల ఎందు తెలివి కలిగి ఉన్నటువంటి వాడు కాబట్టి బ్రహ్మనిష్ఠుడై ఉన్నాడు కాబట్టి తన నిద్రని తన మృత్యువుని తానే సాక్షిగా చూస్తున్నాడు కాబట్టి ఏ ప్రతిస్పందనలు లేక ఉన్నాడు కాబట్టి ఏ భయములు లేక ఉన్నాడు కాబట్టి ఏ మూడు మూడుగా చెప్పిన త్రిపుటి రహిత స్థితిలో ఉన్నాడు కాబట్టి ఈ తెలివి అనే దాంతో అక్కడ పని లేదు కాబట్టి ఈ తెలివిని పట్టుకుని చేసే ఈ ప్రయత్నం ఉందే ఈ తెలివే అఖండ ఎరుక ఈ ప్రజ్ఞే అఖండ ఎరుక ఈ చైతన్యమే అఖండ ఎరుక ఈ బ్రహ్మమే అఖండ ఎరుక అందుకనే క్రమ సృష్టిలో ఏమని చెప్తున్నాం బ్రహ్మణోరవ్యక్త అవ్యక్త మహదోర్ మహదహంకార మహదహంకారోరాకాశ ఆకాశాద్ని అగ్నయోరాప ఆపృథి పృథివోర్జీవ ఇలా క్రమ సృష్టి వచ్చిందంటున్నాం కదా బ్రహ్మం తెలివి జ్ఞానం తెలివి అంటే జ్ఞానం కాబట్టి జ్ఞావా తెలిసిన వాడెవడో ఆ జ్ఞాతృత్వ ధర్మం చేత కులాడెవడో వాడు కొండలు చేసే భౌతికమైన ప్రత్యక్ష ఉపమానంతో లక్షణత్రయం మీద అన్వయం చేస్తున్నాను అంతే ఇక్కడ కుమ్మరివాడు కొండలు అక్కడ అనంత విశ్వంలో బ్రహ్మాండ ఉత్పన్నం సరాసరి సాపేక్ష నిర్ణయం నియమం ఉందని కాదు కనబడుతున్నటువంటి ఏనుగు బొమ్మ చూపెట్టి ఏనుగుని చెప్పేటటువంటి పద్ధతి ప్రతీకాత్మక బోధన అంటారు అపరోక్షాన్ని అందించాలి అంటే ప్రత్యక్ష పరోక్ష ప్రమాణాలను ఆధారం చేసుకుని శస్త్ర ప్రమాణాన్ని అనుభవ ప్రమాణాన్ని జోడించి అపరోక్షానుభూతి నిర్ణయం చేసే పద్ధతిగా నీకు మార్గదర్శనం చేసేటటువంటి పద్ధతి అలా ప్రణవం అనేటటువంటి బిందువు నుంచి బ్రహ్మాండం పద్ధతి కాబట్టి సూర్యుని ప్రకాశిస్తూ ఉన్నటువంటి ప్రకాశమంతా ప్రణవ ప్రకాశమే బిందు ప్రకాశమే ఈ తొమ్మిది గ్రహాలు విడివడక ముందున్నటువంటి సూర్యుడు నక్షత్రం దూరంగా ఉంటే నక్షత్రం దగ్గరగా ఉంటే సూర్యుడు ఆ నక్షత్రం విస్ఫోటనం బ్రహ్మ మరి వ్యాపకమైనది ప్రకాశమే కదా వ్యాపకమైనది సూక్ష్మమే కదా కాబట్టి హిరణ్య గర్భస్థమై ఉన్నటువంటిది ఏడు అది సర్వకారణమీశ్వర నిటలాంతరాల విహార అక్కడ కూడా చూడండి ఆట చేశాడు ఆ హిరణ్య గర్భ ప్రకాశమే నీ బుర్రలో పనిచేస్తుంద నీ ఆ తెలివి ఇక్కడ హిరణ్య ఇక్కడ తెలివన్నా ఎరుకన్నా అన్నీ సమానార్థకం ఇవి ఒకదాని విడిచి ఒకటి లేవయా మరలంతా హిరణ్య గర్భస్థ స్థితికి చేరుకోవాల్సిందే ఇది వేరు అది వేరు ఇది అది కాదు అది ఇది కాదు ఇది ఎప్పటికీ అది అవ్వదు అది ఎప్పటికీ ఇది అని చెప్పేటటువంటి పద్ధతులు భ్రమాజన్యములు భ్రాంతిజన్యములు తత్కాలవ ఉపశాంతి మార్గములు శాశ్వతమైనటువంటి నిర్ణయాన్ని అని చెప్పుకోవాలి కామ్యక కర్మ పద్ధతులలో ఈ రీతిగా తత్కాలవ తు ఉపశాంతిని ఉద్దేశించి చెప్పేటటువంటి పద్ధతి కాబట్టి జ్ఞానయోగ మార్గంలో ముఖ్యంగా అచల పరిపూర్ణ రాజయోగ మార్గంలో ఏది మూలమో ఆ మూలమును తెలియజెప్పి ఆ మూలం ఎలా కాదో తెలియజెప్పి నిరసింపజేస్తాం ఇట్లా సరి పద్ధతిగా తెలివి స్థిరముగ నిల్వబడుచోటింకేది కూటస్థుడికి మూలం పోసేసాం మూలఛేదం చేయబడింది అప్పుడు ఇక పెండ బ్రహ్మాండాలకి తోటేవి అట్లా నిష్ప్రతియోగిక బ్రహ్మమైంది ఆ బట్ట బయలకు ఒక పేరు ఉంది సంస్కృతం పేరు ఏమిటంటే బ్రహ్మం అది సగుణము కాదు నిర్గుణము కాదు రెండుగా ఒక పలుకే అయినాది ఒకటే రెండు అయింది ఏక ద్వి బహు అని సంస్కృతంలో వచనాలు మూడు బహునాం జన్మనామంతే అన్నాడు ఆయన బహునామంటే లెక్కలేదు దానికి ఎన్నో చెప్పడానికి వీలు కాదు ఈయన కనీసం రెండు అన్నాడు ఏక ఏకం ద్వీ త్రీ చవరి అని యజ్ఞం చేసేటప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు సార్లు నే చేసుకున్నాయినా అని సృక్కు స్రవాన్ని ఉపయోగించి ఆ యజ్ఞం చేసేటప్పుడు చెప్తారు అనమాట అందులో ఏకం అంటే బ్రాహ్మణుడు ద్వి అంటే శక్తి శివుడు ద్వి రెండు అయింది త్రీని త్రిపుడు నాలుగు మొక్కలు అయింది నాలుగు మొక్కలు పెండము పెండములోని అహము బ్రహ్మాండము బ్రహ్మాండములోని అహ వీటన్నింటినీ కలిపి సృక్కుతో పోస్తారనమాట స్రవంతో హోమం చేస్తారన్నమాట ఇవన్నీ పట్టుకెళ్ళి దాంట్లో పోసేస్తాడు ఎవరికి అర్పించాడు యజ్ఞేశ్వరుడు కర్పించాడు పూర్ణాభుతి చేసేడు చేస్తే ఏం పోయి ఏకం పోయింది ద్వే పోయింది త్రీణి పోయింది చవారి చేస్తున్న కర్త కూడా నాహమయ్యే నేను కూడా లేకుండా పోయాను తాను లేడు అనే నిర్ణయాన్ని పొందడమే పూర్ణాహుతి కాబట్టి ఆయా యజ్ఞయాగాదులందు కూడా చెప్పబడేటటువంటి ప్రాథమిక సూత్రం పలుకున కలిగిన అర్థము పలుకును విడనాడి నిల్వబడుచూటింకేది రెండుగా ఒక పలుకే అయినాది తెలియన తెలివి దేహములయ్యే తెలివే తనువును బాసి తెలివి స్థిరముగా నిల్వబడుచోటింకేది రెండుగా ఒక పలుకే అయినాది కాబట్టి శరీరం జారిపోవాలన్న ఆ తెలివే ఈ శరీరం పుట్టాలన్నా ఆ తెలివే కాబట్టి తెలివి ఎప్పుడూ ఉంటుంది జనన మరణాలలో ఆ తెలివే ఈ శరీరం అయింది అయిందా కాబట్టి ఆ తెలివిని విడిచి ఈ శరీరం ఉండలేదు మరలా ఆ తెలివి మరొక శరీరానికి గురించి జనన మరణ చక్రం జరుగుతుంది తెలివికి మూలాన్ని బట్ట బయలులో గనక దర్శించి పోగొట్టుకుంటే మూలాభావం అయితే నిర్మూలమేతదా జ్ఞానా శరీరం నాస్తి కేవలం అయినట్లయితే అప్పుడేవైది జననము లేదు మరణము ఎరుకైన భూతముల నీ వెరుగుము ఆకసము గాటు ఇంగిలము నీళ్ళు నిరవంద నేలయని నేనిరిగిన పద్ధతిని నీకు విరిగించినాను ముజ్జగములయ్యను విట్లతోనూ పరిపూర్ణమందు కనపడుచు తమకు తామే మరికాన రావిట్టి మార్గములు కల వీటి నిరిగించిన ముజ్జగములయ్యేట్లతో కాబట్టి సాంఖ్య దర్శన విశేషాన్ని ఒక మాటతో తేగొట్టేశారు ఇక్కడ సాంఖ్య దర్శనంలో పంచీకరణంలో ఐదు ఐదులు ఇరవై ఐదుగా చెప్పబడుతున్న సమస్తాన్ని కూడా మొత్తం ఆ బోధన కూడా అమనస్క స్థితికి వచ్చేటప్పుడు ఒక్క సూచన ఏమిటి ఆ ఒక్క సూచన అంటే మూలాన్ని గుర్తిరిగే శరీరం ఏది లేదు అదంతా శరీర వ్యవహారం అష్టతను వ్యవహార నిర్ణయం అంతా ఆ అష్ట ప్రకృతులు అనండి అష్టతనువులు అనండి ఇంకా అర్థమేమిటి నెల నీరు నిప్పు గాలి నింగి మనసు బుద్ధి అహంకారం ఈ ఎనిమిది నా మాయాశక్తి ఇది అష్ట ప్రకృతులు అన్నడ భగవద్గీత స్థూల సూక్ష్మ కారణ మహాకారణ దేహములు జీవులకు ఈశ్వరులకు సమానంగా ఉన్నాయి ఇది వేష్టి అది దమిష్టి ఎనిమిది గెలి అష్టలు అనేది సాంఖ్యదర్శనం ఇంద్రియాధిష్టాన దేవతలు అధిష్టానము ఆశ్రయ పద్ధతిగా ఉన్నది అన్నది పంచీకరణం ఎన్ని రీతిలో చెప్పిన నేనెరిగిన పద్ధతిని నీకు ఎరిగించిన వారికి ఒక పద్ధతిగా ఇదంతా తెలుసుకున్నారు ఏమిట బట్టబయలులో దీనికి నిల్వ స్థానం లేదు ఆధారం లేదు మూలం నో సూత్రం నా గోత్రం అంటుంది అచ్చలం మరి ముజగములయ్య కదా అంటావేమో అవన్నీ దీనిలోపలే కదా ఈ అష్ట ప్రకృతుల ప్రభావం చేస్తాడు అలాగే అక్షరపరబ్రహ్మయోగం భగవద్గీతలో అధ్యాత్మ అది భౌతికం అది దైవికం అధియజ్ఞం ఇలా చెప్తాడు సమిష్టికి చెప్తాడు కూటస్థస్థితికి చెప్తాడు అంట అక్షరపరబ్రహ్మ అంటే కూటస్థస్థితి आधिदत नैने परमात्मा अट्ठे अधि यज्ञ अंदर जैसे ब्रह्मांडमने यज्ञ अद्त अध्यात्म यह पंचभूतात्मकमें प्रकृति अंत अध्यात्म अति भौतिक अटावा चेट कर्म प्रभावन चलना पनी मु वैच ఆ ఫలిత స్థానంలో పనిముట్టుగా ఉన్నది ఏదో అది అధిభౌతికం అంటాడు కాబట్టి బ్రహ్మాండమునకు మూల స్థానమై ఆధారస్థానమే అధిష్టాన స్థానమై ఉన్నటువంటి సూర్యనారాయణ అధ్యయన్న బిందు మధ్యమందు బిందు ఆకాశ మధ్యమందు ఏ మానవుడున్నాడు ఏ ఇవన్నీ వట్టివి కదా కల కదా బిందు ఆకాశము సూర్యాకాశమునందే సూర్యుడు లేనివాడవుతుంటే దానవతలున్న కేవల ఆకాశం దానవతలున్న బట్టబయలు అక్కడి అనంత విశ్వం కూడా లేవు లవలేశం కూడా తమకు తామే మరికానరావిటి మార్గము కళ అనంతంగా వ్యాపకమై ఉన్నటువంటి ములి వృత్తి సంధులేక ఉన్నటువంటి బట్టబోయలులో అనేక విశ్వశక్తుల యొక్క సమాహితమైనటువంటి పరిస్థితులు ఏర్పడి ఒక కాలంలో అనేక కృష్ణ బిలాలుగా ఏర్పడి సంఘర్షణ బలాల న్యూక్లియర్ ఫ్యూజన్ డిఫ్యూజన్ వలన అణుఘటనము విఘటనము వలన బిందువునందలి శక్తుల యొక్క సంఘర్షణ బలాల వలన విశ్వ ప్రాదుర్భావం జరిగింది వ్యవహరిస్తున్నట్టు కదులుతుంది కొన్ని కక్షలలో కొన్ని కక్షలు లేకుండా నియమితంగా కలుగుతున్నాయి కానీ నియమితం లేకుండా కలుగుతున్నాయి ఏదేది ఆ కదలికలన్నీ అనంత విశ్వంలో బట్టబయలు లేవు అనంత విశ్వ బట్టబయలు లేదు పరిపూర్ణ కానీ అందులోనే ఉన్నట్టు కనబడుతుంది ఆడుతున్నట్టు కనబడుతుంది అటగద రాశివ అటగదేశ అనంత విశ్వం కదలటం అనేదే ఓ పెద్ద ఆట పిల్లల మఠబయలు దర్శించినటువంటి స్థుతి ఎందున్న దేశునకు పిల్లలాటలబోలిగా తలబోధలు చెల్లిబాయం భావమికబాస రెండు కదార్థాలకి సమన్వయం అవుతుంది అన్నమాట ఈ కాబట్టి వేదార్థమును ఎరిగినటువంటి వారు ఉపనిషద్వాక్యములు ఎదిగిన వారు ఈ అచల పరిపూర్ణ రాజయోగ పద్ధతిగా చెప్పబడుతున్నటువంటి మెలుకొలుపులు కానీ మంగళహారతులు కానీ పూజా విధానం కానీ పదార్ధములు కానీ నిత్య జీవితంలో దానిని అన్వయం చేసుకుని జీవించాలి అంటే ముఖ్యంగా ముందు లోపల మన బుద్ధి మన తెలివి మన అంతఃకరణం నిర్ణయాత్మకమైనటువంటి స్థితిలోకి పరిణమింపజేసుకోవడానికి ఈ వాక్యాలను వాడుతా నువ్వు మొదట లోపల పరిపక్వత చెంది నిర్ణయం అయిపోతే బయటిదంటావు అదే కొంతకాలానికి రాలిపోతుంది దానికి పెద్ద ప్రయోజనం అంటూ తెగిపోతే చెట్టు ఎండిపోవడానికి ఎంత టైం పడుతుంది మూలఛేదమైన చెట్టు ఎంతో కాలం ఆరద్ధ వేగం ఉన్నంతవరకు శరీరం ఉన్నట్టు తోస్తుంది తర్వాత అదే పడిపోతుంది మనమేం పడే కథ కనిపిస్తుంది పరిపూర్ణ మందు కనపడుచు తమకు తామే మరి కానరా విట్టి మార్గం కళ స్పష్టంగా చెప్పారు కళ మెల్కొంటే లేవు వీటించిన కాబట్టి ఆ ద్విపుటి వలన ఈ త్రిపుటి ఏర్పడింది ఈ త్రిపుటి మళ్ళీ వెళ్ళి ఆ ద్విపుటిలో లయమైపోతుంది కాబట్టి ఆ ఒకటి ఈ అనేకత్వం రాక అనేకమంతా ఒకటిలో కలవక తప్పదు ఆ ఒకటే అనేకమైందని చెప్పినా ఈ అనేకమంతా ఆ ఒకటిలో లేనమైన అని చెప్పినా ఏదైనా ఉన్నది ఎప్పుడు కూడా ఆఖండ ఎపుకే ఏకం సత్య ప్రాబహుదా వదంతి ఎప్పుడూ ఒకటేనాయనా కానీ ఉపాసనా మార్గం ద్వారా ఉపాసనలు చేసేటటువంటి వారు ఉన్న ఒక సత్యాన్ని వారు ఏ దృష్టితో చూస్తే ఆ దృష్టితో ఉపాసన చేస్తున్నారు ఇప్పుడు బాలాత్రిపురసుందరి సత్యమా మహాకాళి సత్యమా మహాకాళి సత్యమా మహాలక్ష్మి సత్యమా మహాలక్ష్మి సత్యమా మహాసరస్వతి సత్యమా చండీమాత సత్యమా దుర్గామాత సత్యమా ఆశక్తి సత్యమా ఇచ్చాక్రియా జ్ఞానశక్తులు సత్యమా ఇవన్నీ సత్యం అతిపెద్ద అంశములో ్రహ్మం అనేటటువంటి అతిపెద్ద సత్యంలో ఇవన్నీ అంశీభూతం కాబట్టి అది వరుణదేవుడే కావచ్చు వాయుదేవుడే కావచ్చు అగ్నిదేవుడే కావచ్చు మృత్యుదేవతే కావచ్చు పృథ్వీదేవతే కావచ్చు నవ నవగ్రహములే కావచ్చు దిక్పాలకులే కావచ్చు సూర్యనారాయణుడే కావచ్చు ఇట్లా మండపారాధన ఎందుకు చెప్పేటటువంటి సమస్తము బ్రహ్మము యొక్క అంశీభూతం పంచగంగా ప్రకీర్తిత అని గంగానదులు అయితే చెప్పబడుతూ ఉంటాయి అవన్నీ కూడా బ్రహ్మమునది అంశీభూతమే కాబట్టి ఆ పిండ బ్రహ్మాండములన్నంతటా వ్యాపకమై ఉన్నటువంటి ముద్యగములంతా వ్యాపకమై ఉన్నటువంటి మూడు మూడుగా రెండు రెండుగా ఉన్నటువంటి అన్నింటి వ్యాపకమై ఉన్న అఖండ ఎరుక అది బట్టబరిలో లేదు ఎరుక సంగతులన్నీ కల సంగతులు కళలో రాజులు రాజ్యములు కలిగినాయి చక్రవర్తులు వచ్చారు ఏనుగులు వచ్చినాయి గుర్రాలు వచ్చినాయి కాలుబలం వచ్చింది పోట్లాడుకున్నారు యుద్ధం చేశారు ఒకరు జయించారు ఒకరు ఊడారు అంతా కళ మేలుకుంటే ఏనుగు లేదు గుర్రము లేదు రథము లేదు రాజ్యము లేదు ఈ రీతిగా కల సామ్యం ఇది అని మేలుకొని చూడాలి పిల్లవాడు తల్లి దగ్గరకు వచ్చి చెబుతాడు బోల్డ్ కథలు చెబుతాడు వాడి మెలకు కథలు వాడి స్కూల్లో కథలు వాడి బుద్ధి వికాస క్రమంలో ఏర్పడుతున్న కళలలో ఏర్పడుతున్నటువంటి కథలన్నీ చెప్తా తల్లి వింటుంది మందహాసంతో వింటుంది లాగా నాన్న నీకు ఎలా తెలిసిందా నువ్వు ఇలా చూసావా అది ఉందా అని వాడిని ప్రోత్సహిస్తున్నట్టు మరి చూస్తుంది ఆ ప్రోత్సాహించేత వాడిలో బుద్ధి వికాసే అప్పుడు కాబట్టి ఇవన్నీ ఆప్తవాక్యము కాబట్టి మహానుభావులైనటువంటి దేశికులు సద్గురుమూర్తులు గురువర్యులు అందరూ కూడా ఎవరికైనా సరే ఏదైనా ఆప్తవాక్యం చెప్పాడు అనుకోండి దాని అర్థం ఏమిటంటే నేను ఎనిమిదేళ్ల వయసు కంటే కిందకి లెక్కేసాడని అర్థం నీ కళ కథలన్నీ వింటున్నాడని అర్థం ఆ కళ కథలతో ఆయనకు తెలిసది కళని అది ఎంతో కాలం ఉండదని కొద్ది కాలం తర్వాత బుద్ధి వికాసం వచ్చిన తర్వాత ఎదురే వింటాండి ఇలా చెప్పేవారు అని బాల్యం అంటే అది ఆ జ్ఞానంతో చెప్పాలి వాడే చెప్తాను ఆ పరిణామం చెందినట్లుగా చూస్తాను ఇక్కడ ఎట్లా అయితే భౌతికంలో తల్లిదండ్రి పిల్లల్ని పెంచేటప్పుడు వాళ్ళు చెప్పే కథలన్నీ సత్యమని ఊకొడుతూ ప్రోత్సహిస్తూ మరిన్ని కథలు చెప్పేట్టుగా ప్రోత్సహిస్తారు అలాగే మహామాయాశక్తి అనేక జన్మలు ఒకసారి రెండు సార్లు ఇద్దామా కోట్ల సార్లు వేద్దామా వాళ్ళు ఒక పోలిక విన్నా చాలా బాగుంది అనిపించింది ఏమిటంటే మన జీవితంలో కొద్దిమంది కొద్దిసేపు కనబడిపోతారు కొన్ని క్షణాలు లేదు కొన్ని నిమిషాలు లేదు కొన్ని గంటలు లేదు కొన్ని రోజులు వాళ్ళని జీవితాంతం గుర్తెట్టుకుంటామన్న గుర్తెట్టుకుంటే ఏమైనా ప్రయోజనం ఉందా గెస్ట్ అపేరెన్స్ అంటాం అన్నమాట మనం భూమండలం ఏర్పడినప్పటి నుంచి పుట్టిపోతున్నాం అంటుంది శాస్త్రం అనేక రీతులుగా మరి సుమారు మనందరి జీవనం ఇప్పటివరకు ఎంతకాలం జరిగింది అంటే ఓ డెబ్భై కోట్ల రోజులు డెబ్బై కోట్ల సంవత్సరాల పాటు మనం పరిణమించామ డెబ్భై కోట్ల సంవత్సరాలలో ఈ శరీరంలో జీవిస్తున్న అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వంద ఏళ్ళు సరే గెస్ట్ ఎక్కిరెన్స్ కదా ఇప్పుడు ఈ కాస్త కాలంలో జరిగినటువంటి వాటినంతా బుర్ర నిండా నింపేసి బుర్ర ఆ బరువు కింద నలిగిపోతూ ఆ బరువులోనే తమ జీవితం అంతా కొమ్మరి పురుగు పేడలో తిరిగినట్లుగా తిరగటం ఇదేమంత విజ్ఞత మరలా ఇదే జన్మ ఇదే మరణం ఇదే సంసారం ఇదే రాగం ఇదే ద్వేషం ఇవే పాత్రలు ఇవే మూసుగులు ఇదే తోలుబొమ్మ ఈ జీవిత సత్యం ఎరిగితే ఇందులో ఎవడైనా మునుగుతాడా ఈ రీతిగా తెలిసి దాటవయ్యా అధిగచ్చి అలా ఎవరా అయితే దాటరు ఆ దాటడానికి ఉపయుక్తం అయ్యేవాడు గురువు కేవలం ఇదో ఆప్తవాక్యాలు ఏమండి మా అబ్బాయి నెరిగా పంపించమంటారా నన్ను ఇల్లు కట్టమంటారా నన్ను ఉద్యోగం చేయమంటారా మానేయమంటారా వ్యాపారం చేయమంటారా మానేయమంటారా లాభం వస్తే తీసుకోమంటారా మానేయమంటారా ఇట్లాంటివన్నీ కథలు కళలలోని కథలు బాల్యంలో చిన్నపిల్లలు చెప్పే కథలు ఊసుబోని బుద్ధి వికాసం పరిణామం పరిపక్వత రానటువంటి కథలు ఇలా ఏవో చెప్తూ ఉంటారు సాధనాంతర్గతమైనటువంటి అంతర్ముఖ ప్రయాణానికి సంబంధించి సాక్షిత్వ నిర్ణయానికి సంబంధించి తనను తాను ఎరిగేటటువంటి మహావాక్య నిర్ణయానికి సంబంధించి బ్రాహ్మీభూత స్థితి గురించి బ్రహ్మనిష్ట గురించి తుర్యనిష్ట గురించి దానవతలున్న పరము గురించి దానవతలున్న పరాత్పరము బట అలాంటి వాటి ఎంతో ఉపయుక్తం అవుతారే కానీ పెద్దలు మా అబ్బాయికి పేరే పెట్టమంటారండి మీరు ఆశీర్వదిస్తే మేము జీవితంలో వృత్తిలో వస్తామండి ఇవన్నీ సముద్రపు ఒడ్డు మీద నడిచేటప్పుడు మత గుళ్ళలు ఏరుకునే పద్ధతి అనమాట దీనికి పెద్ద కష్టం ఏముంది ఇలాంటి వాటి వల్ల పెద్ద ప్రయోజనం కాబట్టి ఏ మహనీయుడిని ఏ స్థాయిలో వినియోగించుకోవాలో తెలిసిన ఉండాలి శిష్యుడు ఎప్పుడూ కూడా అందుకని ఆశ్రయం ఉన్నతమైందే ఉండాలి అభ్యర్థన ఉన్నతమైందే ఉండాలి ఆశయం ఉన్నతమైందే ఉండాలి లక్ష్యం ఉన్నతమైందే ఉండాలి అట్లా ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మహానుభావుడిని సరిగ్గా మానసిక ఆశ్రయం పొందగలుగుతారు ఎరుకైన భూతముల నీ వెరుగుము పంచభూతాలు ఎరుకే ఆకాశము గాడ్పు ఇంగిలమును నీళ్ళిరవందనేయని నేనిరిగిన పద్ధతి నీకు తెలిపిద ఎరిగించినాను ముజ్జగములయ్యే నువ్వు వీట్లతోనూ ఆ పంచభూతాలలో ఏర్పడిన జడచేతనాత్మక సృష్టిలోనే ఈ శరీరత్రయం దేహత్రయం గుణత్రయం లోకత్రయం పాపత్రయం అన్నీ ఆ పంచభూతాల లోపలే ఆకాశం అవతల గ ఘన సదృశ్యం దాటాడు అవతలకి మూర్తాకాశం చిత్తాకాశం చిదాకాశం దాటాడు దాటగానే ఉలక్కీ లేనిది ముజ్జగములు లేకుండా పోయింది మోహంబులు లేకుండా ఏ మోహంలే నిర్మోహి నిర్మమో నిరహంకార సుఖదు సమక్షమీ పరిపూర్ణమందు కనపడుచు తమకు తామే మరి కానరా వ్యక్తి మార్గము కళ వీటి ముగమూలూను ఇంత తేలికగా ఎరుక విడిపించబడాలి శ్రీమద్భాగవతృష్ణ విరచిత ద్వైతరహిత పరమతత్వే ఎరుకలక్షణ నామచతుర్ధాధ్యాయ హరి పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవా వసిష్య సహనావతు సహనోనక్ సహవీ కరవావై తేజస్సు నవధీతమస్సు మా విద్విషావై ఓ శాంతి శా శా స్వగరు నిజగరు పరమగురు పరష్ఠిగరు సద్గురు పరబ్రహ్మణే నమీరువ్యో నమ